ని పూర్ణ జ్ఞాన స్వరూపం వాడి దగ్గరికి వెళ్ళి అపూర్ణతకి సంబంధించిన అంశాలను అడగడం వలన పెద్ద ప్రయోజనం లేదు మీరేమైనా చేసి మా అబ్బాయికి అక్షరాలు చేటు చేయాలండి అన్నారు తగినటువంటి గురువుని వెతకాలన్నమాట కారణం ఏమిటంటే మన లోపల వృత్తులు నిన్న మనం విచారణలో చెప్పుకున్నాం ఏమిటి ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి ఈ ఐదు విభాగాలకు సంబంధించినవి ఉంటాయి ఇది ప్రధానంగా అక్లిష్టము క్లిష్టము అక్లిష్టము క్లిష్టము ఈ రెండు పద్ధతులుగా ఉంటాయి మళ్ళీ ఐదు ఇంటూ రెండు క్లిష్టము ఈ ఐదు ఇంటూ రెండు మళ్ళా సబ్ డివిజన్ అనమాట ఇది సబ్ డివిజన్ కాదు సూపర్ డివిజన్ గట్టిగా మాట్లాడితే మొట్టమొదట మనలో తోచేది అక్లిష్టత క్లిష్టత అక్లిష్టత ఆత్మజ్ఞానం క్లిష్టత అనాత్మజ్ఞానం అహం వృత్తిలో మొట్టమొదట ఇది తోస్తుంది ఇది తోచిన తర్వాతే మిగిలిన ఐదు ఓపెన్ అవుతాయి అనమాట ఆ ఐదు గేట్లు ఓపెన్ అవుతాయి ఆ ఐదు గేట్లు ఓపెన్ అయిన తర్వాత అది నిదానంగా కిందకి దిగి ఇంద్రియాల్లోకి వచ్చేస్తుంది ఇది మనం రోజు గమనించవచ్చు అవస్థాత్రయంలో జాగ్రత్తగా మానవ వ్యవహారం సాధకుడు వ్యవహరించేటప్పుడు అక్లిష్టతలో ఉండాలన్నమాట క్లిష్టతలో ఉండకూడదు క్లిష్టత అంటే బాహ్యం అనాత్మ బహిర్ముఖం అంత క్లిష్టమైపోయినండి పరిస్థితి అంటాం చూడండి అక్లిష్టత మనం వాడము అసలు ఎక్కడా కూడా వ్యవహారం పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందంటాడు వాడు నూతన్ ప్రసాద్ మా చిన్నప్పుడు ఎప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఎందుకన్నా వాడు అంటే అంత బిగుసుకుపోయింది ఇటు కదలటానికి వీలు లేకుండా అలాగా ఈ క్లిష్టత అన్న సమస్య నిన్ను బంధించి వేస్తు బంధ కారణం అనమాట నిన్న చెప్పాం ఎక్కడెక్కడైతే బంధ కారణం ఉంటుందో ఎక్కడెక్కడైతే దుఃఖ కారణం ఉంటుందో ఎక్కడెక్కడైతే అజ్ఞాన కారణం ఉంటుందో ఎక్కడెక్కడైతే అవిద్యా వ్యవహారం ఉంటుందో త్యజ దుర్జన సంసర్గం ఒకే ఒక పరిష్కారం త్యాగం చేయదాన్ని ఏమంటే త్యాగం చేస్తే నా జీవితం నడవదండి బాబు నడిచేటట్లుగా జీవితాన్ని మార్చుకో అంతేగాని భూతంతో ఉంటేనే కానీ నా జీవితం నడవదని భూతాన్ని తెచ్చిపెట్టుకుంటే అయితే భూతవైద్యుడు అన్న అవ్వాలి లేకపోతే భూతం చేత బాధించబడేవాడు అని అవ్వాలి యథావత భూతంతోని వ్యవహారం మాత్రం తప్పదు భూత వైద్యుడు చూడండి భూతం పట్టినవాడు ఎలా ఉంటాడో భూత వైద్యుడు కూడా అలాగే ఉంటాడు భీకరంగానే ఎందుకని సంబంధం భూతంతో కాబట్టి మనం కూడా ఏం చేసాం ఇప్పుడు అలాగే అనాత్మైనటువంటి అనాత్మ జ్ఞానమైనటువంటి అనాత్మ విశేషమైనటువంటి క్లిష్టమైనటువంటి భూతాలతో మనం వ్యవహారంలో భోగిగా కర్తగా సంబంధాన్ని పెట్టుకున్నాం భోగిగా ఉంటేనేమో భూతం చేత బాధించబడేవాడు కర్తగా ఉంటేనేమో భూత వైద్యుడు ఏం ప్రయోజనం ఎ వాడి డీలింగ్ మొత్తం అంతా భూతాలతోనే ఉంటుంది జాగ్రత్తగా విడిపడాలన్నమాట అక్లిష్టత ఒక్కొక్కప్పుడు ఏమవుతుందయ్యా ఈ క్లిష్టమే అక్లిష్టతకు దారితీస్తుంది ఆ అక్లిష్టత కూడా క్లిష్టతకు దారితీస్తుంది సత్సంగంలో అందరినీ జాగ్రత్తగా కూర్చుంటారండి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సరిపడే వాళ్ళ పక్కన కూర్చుంటారండి ఎవరి పక్కన కూర్చుంటే వాళ్ళకి కంచీనియల్గా ఉంటుందో అక్కడ కూడా జాగ్రత్తగా వెతుక్కునే కూర్చుంటారండి ఎవరు పడితే వాళ్ళ పక్కన కూర్చోారు అందరూ సత్సంగీయులని అనుకోరు మా ఊరు మా టీం నాకు సరిపోయేవాడు నన్ను చూస్తే నన్ను చూస్తే ఏడవకుండా ఉండేవాడు ఇట్లా చాలా లెక్కలు ఉంటాయి అనమాట ఇలా జాగ్రత్తగా కూర్చుంటారు గురువుగారు గమనించి అందరి స్థానాలు మార్చేసి ఇడిదడు అడిదిడు అయ్యటు చేసాడు అనుకున్నాడు పెద్ద అసంతృప్తి ఏంటి వాళ్ళ గురువుగారు ఇలా చేసాడు వాడు పక్కన ఉంటే నాకు హాయిగా ఉండేది కదా ఏదన్నా తెలియబోదే అడిగేవాడిని తెలిస్తే చెప్పేవాడిని ఇప్పుడు ఆ గొడవ ఆ సౌకర్యం లేకుండా పోయింది నాకు అనుకున్నాడు నీలో బలహీనత పోగొట్టడం కోసమే కదా ఆ సత్సంగం చూడండి యాక్చువల్గా సత్సంగం దేనికోసం నిన్ను అంతర్ముఖుడిని చేయడం కోసం ఆత్మవిచారణ పద్ధతిగా నిన్ను మార్చడం కోసం పరిపక్వత చెందేటట్లుగా చేయడం కోసం కానీ కాలాంతరంలో ఏమైపోయింది అంటే అది కూడా స్నేహ భావం అనేటటువంటి జీవభావంలోకి దిగి రావడం వలన అనురాగం అనే ద్వంద్వం ఏర్పడటం వలన క్లిష్టమైపోయింది అక్లిష్టంగా చేయబడినటువంటి సాధన నా దేవతార్చన పెట్టి వాళ్ళు తెరుచుకోలేదనుకోండి చాలా ప్రమాదం వచ్చేస్తుంది ఏ కారణం చేతైనా నా దేవతార్చన పెట్టి వాళ్ళు తెరవలేదు అనుకోండి అబ్బో బ్రహ్మాండం బదులైపోతుందండి బాబు ఎందుకని అక్లిష్టం క్లిష్టం ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మోహం నుంచి విడిపించడానికి చెప్పబడిందో అదే మోహాన్ని కలగజేస్తే అక్లిష్టత క్లిష్టత అయిపోతుంది ఒక్కొక్కప్పుడు క్లిష్టత అక్లిష్టతగా మారిపోతుంది ఎలాగంటే తాపత్రయ ప్రభావం తీవ్రమైనప్పుడు అది నిన్ను విడిచేస్తుంది ఇంతటితో నేను ఇంత మాట్లాడు భో అంటాడు వాడు శాశ్వతంగా జీవితకాలానికి వదిలేశాను పో అంటాడు అప్పుడేమైపోయింది వదిలినప్పుడు దుఃఖంతోనే వదిలేడు కానీ